కీర్తన ఎనభై తొమ్మిది దేవా నీ మాయ తెలియ నలవి కాదు జనణం భ్రమశితిని జననంబొకటే జంతుకులమొకటే తను వికారములే తగ బెక్కుం దినములు నివియే తివిరిలోకమిదే పనులే వేరైపరగీను మాటలునొకటే మనసులునొకటే పోటుల సంఖ్యలు గుణములిమి కూటములిట్లనే గురి కాముడొకడే మేటివలపులకే మేరలేవు జ్ఞానముకటేం అజ్ఞానమునొకటే నానామతములు నడచీని ఆనుక శ్రీవేంకటాధిప నీ కృప తానే మంబిటు తగగాచీను